జ ఆనుష్మోేద సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా నమస్కృతరం ీం సరస్వతీం యా సంతతో జయముదీరేత్ అంతవంత ఇేహానిత్యోక్త శరీరిణ అనాశినోప్రమేయ్యస్వారత భాష్యం కూడా ఇంచుమించి అయిపోయింది ఆఖరి పారాగ్రాఫే ఉంది సో ఎస్మాదవం నిత్య అవిక్రియ ఆత్మా తస్మాత్స్వ యుద్ధాత్ ఉపరమం మా కాషీర్ ఇర్థ సో ఆత్మస్వరూపాన్ని బోధించి దాన్ని దాన్ని ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం ఏమిటో చెప్తున్నారు అనాశిన అప్రమేయస్ ఆత్మన నిత్య శరీరిణ మే దేహ ఉత్సాహ అంటే ఈ శరీరమునందు ప్రకటమవుతూ ఉండే ఏ ఏ ఏ సంవిత లేక ఆత్మగలదో దానికి నాశము ఉండదు అది అప్రమేయము కూడా చాలా చాలా వివరంగా నేను మనవి చేశాను కాబట్టి అది నీ ఓకే దట్ ఈస్ ది ఫిలాసఫీ పార్ట్ ఆఫ్ ఇట్ అది తత్వము అయితే తత్వం వేరు జీవితం వేరు అని ఎప్పుడైతే వ్యక్తి తీసుకుంటాడో అప్పుడే వాడి జీవితం కలుషితమైంది విద్య కూడా ఎందుకు కొరగాని విద్య అయిపోతుంది ఇప్పుడు చాలామంది అటువంటి సంస్క అటువంటి లక్షణాలు కనపడతాయి ఇప్పుడు కలియుగం కలియుగం అంటే ఏంటంటే ఇగో ఇటువంటి దోషాలే వస్తాయి జ్ఞానమునకు జీవితానికి సంబంధం లేకపోవటం సో ఈజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ వేదాంత బట్ దెన్ ఆయన లైఫ్ స్టైల్ చూసినట్లయితే ఆ జ్ఞానానికి సంబంధం లేకుండా ఉంటుంది అలా ఉండకూడదు చూడండి మనిషికి ఒక కర్తవ్యం ఎదురుకుండా ఉపస్థితమవుతుంది అంటే ఇప్పుడు నా కర్తవ్యం ఇది నేను చేయవలసిన కర్మ ఇది అని తెలుస్తూ ఉంటుంది అయితే మనిషి సాధారణంగా తన మనస్సుకు నచ్చే కర్మని చేద్దామనుకుంటాడు కానీ కర్తవ్య కర్మని చేయాలని అనుకోడు దీంట్లో దేని ఇస్ ఏ కాన్ఫ్లిక్ట్ ఈ రెండు రకాల కర్మలు ఉన్నాయి ఒకటి మనకి నచ్చే కర్మ రెండు మనం చెయ్యాల్సిన కర్మ ఇష్టమైన కర్మ కర్తవ్యమైన కర్మ ఇప్పుడు తల్లిదండ్రులకి సేవ చేయటం ఉందనుకోండి అది మనం చెయ్యాల్సిన కర్మ కర్తవ్య కర్మ నచ్చే కర్మ కాదు సేవ చేయటం నచ్చే కర్మ ఎందుకు అవుతుంది సాయంకాలం పూట భార్యతోటో లేక ప్రియురాలతోటో కలిసి అది ప్రియురాలైన భార్యతో కలిసి సినిమాకి వెళ్తే అది నచ్చే కర్మ అవుతుంది కానీ ఈ సేవ చేస్తూ కూర్చోడం నచ్చే కర్మ ఎందుకు అవుతుంది కాబట్టి నచ్చే కర్మ వేరు కర్తవ్యకర్మ వేరు ఇది జీవితం ఇలా ఆరంభం అవుతుంది తప్పేం కాదు దిస్ ఇస్ అవు లైఫ్ స్టార్ట్స్ కానీ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే గీత నుండి ఈ ఫిలాసఫీ నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఈ రాగద్వేషములు అది చాలా పొరపాటు ఎందుకంటే ఆత్మ అవిక్రీయము ఆత్మ ఎందుకు వికారమేం లేదు సో మీరు రాగాన్ని అనుసరించినా ద్వేషాన్ని అనుసరించినా మీ మనస్సులో కాలుష్యం నిర్మాణం కావటం తప్పించి ఆత్మస్వరూపంలో మార్పు చేయకపోయే ఉండదు ఆత్మ కూటస్థంగా అవిక్రీయంగా ఉంటుంది కాబట్టి మీరు మనస్సులో ఉదయిస్తూ ఉండే రాగద్వేషముల ప్రవాహంలో పడి కొట్టుకుపోవటమా దాని సంసారం అలా మనస్సులో ఉదయించే రాగద్వేషాలని సాక్షిగా దర్శిస్తూ మనస్సులో వచ్చే వికారములకు సాక్షిగా ఉంటూ వికార సాక్షి వికార సాక్షి వేరు వికారి వేరు వికార సాక్షి వికారి అవ్వడం వికారములకు సాక్షిగా ఉంటాడంటే మార్పు వస్తే వాడు వికారి సాక్షి కానే కాడు సో అనిన్వాల్వ్డ్ విట్నెస్ అంటారు సాక్షి అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇంక సాక్షి కాదు వాడు సో అనిన్వాల్వ్డ్గా సాక్షి రూపంగా మనస్సులో వచ్చే రాగద్వేషాలకి సాక్షిగా ఉన్నాడనుకోండి ఆ సందర్భంలో ఆ రాగద్వేషాలని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ రాగము ద్వేషము మనస్సులో వాసనావశంగా లేక సంస్కార ఉదయించినవే కానీ వాటిని నేను పాటించి తీరాలనే నియమం లేదు అటువంటి స్పేస్ ఉండాలి ఆ స్పేస్ ఉన్నట్లయితే వాడు రాగద్వేషాలని ప్రక్కన పెట్టి కర్తవ్యకర్మను చేసుకుంటాడు అది పరిస్థితి ఈ కర్తవ్యకర్మ అనేది అది అన్ని సందర్భాల్లోనూ చక్కగా అందంగా నచ్చుబాతుగా ఉండే కర్మ కాకపోతే కర్తవ్యకర్మ అనేది ఎప్పుడూ ఇబ్బందికరంగానే ఉంటుంది ముఖ్యంగా యుద్ధరంగంలో యుద్ధం చేసే సైనికుడికి కర్తవ్యకర్మ ఎలా ఉంటుంది వినాశకరంగా ఉంటుంది శత్రు వినాశమే వీడి కర్తవ్యకర్మ ఇప్పుడు కమాండర్ ఉంటాడు ఆర్మీ కమాండర్ వాడు వాడి సైన్యం ఎక్కడెక్కడ ఎంతమంది సైనికులు ఏ ఏ బెటాలియన్స్ ఎక్కడెక్కడ మోహరించి ఉన్నాయో వాడికి తెలుస్తూ ఉంటుంది ఆ మ్యాప్ మీద శత్రువుల సైన్యాన్ని గురించి సమాచారం ఇంటెలిజెన్స్ అంతా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు వీల్ హీ హ్యాస్ టు టేక్ ది నెక్స్ట్ స్టెప్ అతను డెసిషన్ ఇస్తాడు ఇక్కడ అటాక్ చేయండి అనే డెసిషన్ ఇస్తాడు ఆ డెసిషన్ని బట్టి ఎలాగంటే డెసిషన్ ఇవ్వాలి అతను అంటే శత్రు సైన్యం తుడిచిపెట్టుకుపోవాలి తన వైపు సైన్యంలో ఆ నష్టం తక్కువగా ఉండాలి అసలే ఉండదంటే కుదరదు క్యాజువాలిటీస్ తక్కువ ఉండాలి శత్రువులు పూర్తిగా నాశనం అయిపోవాలి అనే బేసిస్ మీద ఇతను డెసిషన్ తీసుకుంటాడు అర్థమైందండి మీకు పొజిషన్ బ్యాటిల్ ఆఫ్ బల్జ్ అని సెకండ్ వరల్డ్ వార్ లో బ్యాటిల్ ఆఫ్ బల్జ్ మీరు పేరు వింటుంటారు అంటే ఫ్రాన్స్ లో ఫ్రాన్స్కి జర్మనీకి మధ్యలో ఇలా ఒక స్ట్రైట్ లైన్ కింద ఉంటుంది జర్మన్ ఆర్మీ ఫార్మేషన్ హిట్లర్ ఏం చేస్తాడంటే ఈ స్ట్రైట్ లైన్ ఇలాగే ఉన్నట్లయితే వాళ్ళు ఏ కార్నర్లోనైనా అటాక్ చేసే అవకాశం ఉందని హి పుషెస్ హిజ్ ఆర్మీ ఫార్మేషన్ ఫార్వర్డ్ ఇన్ ది సెంటర్ ఆ హండ్రెడ్ మైల్స్ స్ట్రైట్ లైన్లో ఉంటారు సెంటర్లో ముందుకు పుష్ చేస్తారు సో అప్పుడు మీరు మ్యాప్లో చూసినట్లయితే అది బల్జ్ వస్తుంది ఇలా స్ట్రైట్ లైన్లో వచ్చి ఇలా బల్జ్ వచ్చి మళ్ళీ ఇలా వస్తుంది అది ఒక స్ట్రాటజీ కోసం అలా పుష్ చేస్తాడు ఆ పుష్ చేసినప్పుడు హిట్లర్ యొక్క జనరల్ చెప్తాడు హిట్లర్ కి యూఆర్ ఎక్స్పోజింగ్ వేరియస్ యూనిట్స్ టు ఎనిమీ ఫైర్ అండ్ డిస్ బల్జ్ స్ట్రాటజికల్లీ ఇట్ ఈస్ రాంగ్ ప్లీజ్ డోంట్ ఇన్సిస్ట్ ఆన్ ఇట్ అని చెప్తాడు చెప్తే హిట్లర్ అత అప్పటికే ఫార్టీ ఫోర్ ఎండ్లో అప్పటికే ఓడిపోతున్నాడు హిట్లర్ ఒప్పుకోడు హిట్లర్ హీరోస్ ది డిక్టేటర్ హీరోస్ దిచ్చింది సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్నర్డ్ ఫోర్సెస్ అతను ఏమంటాడంటే హీ యూస్ ఆటర్ ఏ ఏ జనరల్ వద్దని చెప్పాడో ఆ జనరల్కే అధికారా అన్నప్పి ఈ ఇంప్లిమెంట్ అంటాడు అప్పుడు బ్యాటిల్ ఆఫ్ బల్జ్ ప్రారంభమవుతుంది జర్మన్ సైనికులు తమ శక్తి యుక్తి విరోచితంగా పోరాడి ఆ యుద్ధంలో వాళ్లు వినాశాన్ని తెలిపారు కేవలము ఇట్ వాజ్ ఏ స్ట్రాటజిక్ మిస్టేక్ హిస్టారిక్ బ్లండర్స్ అని లేదు ఆ బ్లండర్ అతను చేయటం మూలంగా ఈ బల్జ్ లాగా యూనిట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని యూనిట్స్ కూడా సర్వనాశనం అయిపోయాయి అంటే లక్షా యాభై వేల మంది జర్మన్ సైనికులు సతాహతులైపోయారు ఒక్క నెల రోజుల్లో దట్ వాస్ ది టర్నింగ్ పాయింట్ అక్కడితో ఈ వెస్టర్న్ ఫ్రంట్లో వెస్టర్న్ థియేటర్ అంటారు ఆర్మీ వార్ థియేటర్లో హిట్లర్ ఇంకా ఆ దగ్గర నుంచి కోలుకోలేకపోయాడు సో చూడండి ఆర్మీ రూమ్లో కూర్చుని మ్యాప్స్ మీద డెసిషన్ తీసుకుని వాళ్ళ యొక్క డెసిషన్లో కొన్ని వేలాది సైనికుల యొక్క ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి అర్జునుడు ఆ స్థితిలో ఉన్నాడు అలాంటి పొజిషన్లో ఉన్న అర్జునుడు పిరికి పంద కబుర్లు చెప్పటం అన్నది అది సందర్భం కాదు వారి కర్తవ్య కర్మ ఏమిటంటే తన యూనిట్స్ తన పదకొండు అక్ష ఏడు అక్షోహ సైన్యం తనదు ఉన్నది పదకొండు అక్షోహ సైన్యం అటు ఉన్నది అర్జునుడు ఎలా చెప్తే చేస్తారు మీరు అరే ఇటు నుంచి అటాక్ చేస్తారు నిలబడమంటే నిలబడమంటే కూడు నిలబడతారు కూర్చోమంటే కూర్చుంటారు అర్జున ఈజ్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ ఆల్ ది పాండవాస్ ఆర్మీ వీడికే పేరికి ధృష్టోజుమ్నుడైనా మెయిన్ పర్సన్ అర్జునుడే అక్కడ అర్జునుడు నేను భిక్షాటం చేస్తే బాగుంటుంది యుద్ధుడు అనే ఆ రకమైన భాష మాట్లాడితే యుద్ధానికి అన్ని సన్నద్దమైనప్పుడు వీడు మాట్లాడితే వీడిలా మాట్లాడుతున్నాడని ఉప్పు అందితే శత్రుపక్షానికి వాళ్ళకి సమాచారం ఇంటెలిజెన్స్ ప్రకారం సమాచారం అందితే ఇంటెలిజెన్స్ ఉండేది అప్పట్లో ఆర్మీ ఇంటెలిజెన్స్ దుర్యోధనడు హ్యాజ్ వెరీ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ అతని కనుక సమాచారం తెలిస్తే వెంటనే వీక్ పాయింట్ ఏదో చూసి అటాక్ చేసి పాండవ సైన్యాన్ని ఓవర్నైట్ జయించి కాబట్టి ఆ రకంగా కర్తవ్య కర్మ ఎంత కఠోరమైనదైనా ఒకప్పుడు కర్తవ్య కర్మ చాలా కఠినంగా ఉంటుంది ఇంకోప్పుడు చాలా చాలా చాలా రక్త బీభత్సంగా ఉంటుంది రక్తము మాంసము ఇత్యాదులతో కూడి ఉంటుంది కర్తవ్యాల హ్యాంగ్ మ్యాన్ ఈ మధ్యనే ఒక ధనుంజయమే అతన్ని హ్యాంగిల్ చేశాడు అతను హ్యాంగ్ మ్యాన్ హ్యాంగ్ చేయడం అయిన తర్వాత రెండు మూడు రోజుల దాకా పాపం మంచం బట్టి లేవలేకపోయాడు పెద్దవాడైపోయాడు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చేసి హ్యాంగ్ చేశాడు ఇంకా అప్పుడే ఈ ఇస్ నాట్ ఏబుల్ టు వాలూ డాట్ అప్పుడే మనసు వికారం వచ్చేస్తుంది హ్యాంగ్ చేయలేకపోతున్నాడు సో కానీ చేశాడు చూశాడా మొన్న వెళ్ళి చేసి వచ్చాడు కాబట్టి కర్తవ్యకర్మ ఎంత కఠినమైన ఎంత దీభత్సమైనా ఎంత ఇష్టం కాకపోయినా కూడా కర్తవ్యమో కర్మ చేసి తీరవలసిందే కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు తస్మాత్ యుద్ధస్వా అంటే యుద్ధం చేయమంటే అక్కడ అర్థం సత్యం వదా సత్యం వదా అంటే ఇంకక్కడి నుంచి పొద్దున్నీ రాత్రిదాకా సత్యాన్ని పలుపుతూ ఉండమని కాదు అర్థం అసత్యం మా అర్థం కానీ అసత్యాన్ని పలుకోవద్దు అని అర్థం అలాగే తస్మాత్ యుద్ధస్వ అంటే శంకరుల భాష్యంలో ఏం రాశారంటే యుద్ధాత్ ఉపరమం మా కాషీ యుద్ధరంగం నుంచి శత్రువునకు వెన్ను చూపి నిష్క్రమించుట అనే పని నీకు సుతరాము తగదు అని అది అంటే ఫిలాసఫీ ఆఫ్ ఆత్మా ఈజ్ అప్లైడ్ టు ది లైఫ్ ఆఫ్ ది యుద్ధ్యువన్ ఆ ఆత్మతత్వాన్ని వ్యక్తి తన జీవితంలో ప్రకటించాలి ఎప్పుడైతే మీరు మీ రాగద్వేషాల ప్రకారం పోతారో అప్పుడు మీరు ఆత్మ స్వరూపానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు రాగద్వేషాలను ప్రక్కనబెట్టి అసలు రాగద్వేషాలను ఎప్పుడైతే ప్రక్కన పెట్టినారో అప్పుడే మీకు ఫ్రీడమ్ వచ్చేసింది ఇప్పుడు రాగం వెంట పరిగెత్తి వాడికి ఫ్రీడమ్ ఉండదు వాడు రాగానికి బానిసయ్యే ఉంటాడు అలాగే ద్వేషానికి బానిసయ్యే ఉంటాడు వెరాజ్ రాగద్వేషాలకు అతీతంగా నిలబడ్డవాడు హీజ్ ఎ ఫ్రీ మ్యాన్ కనుక రాగద్వేషములను ప్రక్కన పెట్టి తన కర్తవ్యకర్మను ఎప్పుడైతే వాడు చేయటం ప్రారంభించాడో అప్పుడే ఆ పూర్ణ స్వాతంత్ర్యము యొక్క ఒక ఝలక్ ఒక అంశని వాడు అప్పుడే ప్రకటన చేసేసాడు సో దట్ ఈజ్ హౌ తన కర్తవ్యకర్మను నిరంతరంగా చేస్తూ ఉండడం ద్వారా మాత్రమే వ్యక్తి రాగద్వేషములకు అతీతంగా ఎదుగుతాడు ఆ ఇదిగిన ఎదిగిన సందర్భంలో పుట్టితే వ్యక్తి తన యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు ఆ రకంగా తెలుసుకున్నవాడు మాత్రమే ఈ సంసార బంధము నుండి విముక్తుడవుతాడు సో ఆ విధంగా అటు ఆత్మస్వరూపము ఇటు జీవితము ఈ రెండింటికి ముడిపెట్టారు అక్కడ ఆ శ్లోకంలో తస్మాత్స్వ భారత ఈ వాక్యం యుద్ధస్వానుంది కదా యుద్ధము చేయుము దాన్ని కొంచెం శంకర్లు వివరిస్తున్నారు నహి అత్ర ताधीय युद्धे प्रवृत्त असौ सोकमोह प्रतिब्धा तूषमास्ते तस् कर्तव्य प्रतिबंधपनयनम भगवता क्रीयते ఇక్కడ మీమాంస ఏమిటంటే అంటే ఒక శంక ఏమిటంటే శ్రీకృష్ణుడు యుద్ధం చెయ్యమన్నాడు అని ఎలా చెప్తావు యుద్ధస్వ భారత అని ఉంది యుద్ధం చేయమని ఉందిగా అక్కడ యుద్ధస్వ అనువాదం ఏమిటి యుద్ధము చేయుము ఇంకేమి యుద్ధం చేయమనే చెప్పాడు శ్రీకృష్ణుడే చేయమని కాబట్టి శ్రీకృష్ణుడే యుద్ధాన్ని చేయించాడు ఆ రకంగా అలాగా దాన్ని వ్యాఖ్యానం చేయటం యుద్ధస్వా అన్నది లోటు మధ్యమ పురుష ఎక్కువ వచ్చినాం కనుక అది విధి అనుకోవడం విద్యాద్యాశీష్టు లోటు అని చదివారు కదా మీరు అది విధి అని అనుకోవడం సరికాదు ఇక్కడ విధి ఏమీ లేదు సో అత్ర యుద్ధ కర్తవ్యత న విధీయతే సో శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని చెప్పాడు అనే మాట సరికాదు మనం ఇప్పుడు మనందరం శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని చెప్పడమే గీత యొక్క తాత్పర్యమైతే మనందరం చదువుతామండి గీతని నేను పాఠం చెప్తాను ఎయిర్ ఫోర్స్ కాలేజీలో చెప్తాను మీకు మనం ఎందుకు చెప్పుకుంటాం కాబట్టి అక్కడ సందర్భంలో అటువంటి వాక్య ప్రయోగం జరిగిందే కానీ యుద్ధం చేయమని ఆయన ఏం విధించలేదు సో ఇక్కడ అంటే ఆ వాక్యాన్ని చూసిన వెంటనే అర్జునుడు యుద్ధం అర్జునుడిని యుద్ధానికి పురికొల్పింది శ్రీకృష్ణుడు అభిప్రాయం కలుగుతుంది అది సరికా శ్రీకృష్ణుడు అలా పులికొల్పలేదు వాస్తవంలో శ్రీకృష్ణుడు యుద్ధాన్ని నివారించటానికి చాలా పూజిగా ఆయన ప్రయత్నం చేశాడు శ్రీకృష్ణుడు రాయివారం అని మీరు పేరు వినే ఉంటారు దాంట్లో ఆయన చాలా సిన్సియర్ ఎఫర్ట్ చేస్తాడు ఆ ఎఫర్ట్ చేస్తే ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయితే మీది ఫెయిల్ అయింది మీరు యుద్దం చేయండి అని ఆయన ఫెయిల్ అయింది ఫెయిల్ అయిందని చెప్తాడు ధర్మరాజు గారు ఒక డ్యూటీ అప్పచెప్తారు ఆ డ్యూటీ పూర్తి చేసుకొచ్చి మళ్ళీ రిపోర్ట్ ఇచ్చేస్తాడు ధర్మరాజు ఇచ్చే తన తాను వెళ్ళిపోతాడు అక్కడ కూర్చోడు కూడా యుద్దం చేయాలనే నిర్ణయం వెళ్ళది ఇప్పుడు కూడా ఫైనల్ నిర్ణయం వాళ్లే తీసుకోవాలి ఎదరో వాళ్ళు ఎవరు చెప్పరు చెప్పరు ఎవరు ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి అందులో ముఖ్యంగా యాత్ర వెళ్ళమంటారా వద్దంటారా అంటే అలా సలహా చెప్పరు యూ హ్యావ్ టు డిసైడ్ అమర్నాథ్ వెళ్ళమంటారా వద్దంటారా అంటే నన్ను సలహా అడిగితే నేనే సలహా చెప్పను నన్నే కాదు ఎవరు చెప్పరు ఎందుకంటే అమర్నాథ్ వెళ్లడం అంటే మరి ఇట్ హ్యాస్ పాజిటివ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎవరి బడికి వాడు సలహా తీసుకోవాలి ఎందుకంటే అక్కడ టెరరిస్టులు ఉంటారు ఎవరునో కాల్చి చంపుతూ ఉంటారు ఎవరో నడుస్తూ ఉంటాయి సో ఇంకా అదనపులో ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది శరీర ఆరోగ్యం ఒకటి ఉంటుంది మేము వెళ్ళాలనుకుంటున్నాం మీరు సలహా ఏమైనా ఇవ్వండి మేము ప్రికాషన్స్ ఏమిటని అడిగితే చెప్పాలి వెళ్ళు వెళ్ళొద్దు అని చెప్పరు సో వెళ్ళాలని మీరు నిర్ణయం తీసుకుంటే మటుకు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పారు శ్రీకృష్ణుడు అదే పనిచేస్తున్నాడు యుద్ధం చేయాలనే నిర్ణయం వాళ్ళది ఆయనది కాదు వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక లేదా యుద్ధం ప్రారంభమయ్యి ముందు మానేస్తానంటే నువ్వు మానేయడం సరికాదురా అని చెప్తున్నారంట సో యుద్ధే ప్రవృత్తి ఏవహి అసౌ నేను మీకు దృష్టాంతం ఏకాదశి ఉపవాసం దృష్టాంతం అది గుర్తు ఏకాదశి ఉపవాసం ఉండమని చెప్తారండి ఎవరికి పట్టింది మీరు ఉపవాసం ఉండాలనుకుంటే మటుకు మీరు మర్చిపోయే సందర్భం వస్తే ఇవాళ ఏకాదశి ఉండదు అని గుర్తు అంతేగాని ఊళ్ళో ఉండాలో అక్కర్లేదో అది వీ మీ యువరో ఛాయిస్ యుద్ధం చేయాలో అక్కర్లేదో వాడు వాడు డిసైడ్ చేసుకోవాలి అందుకే యుద్ధం చేయాలనే వచ్చాడు అక్కడ యుద్ధే ఏవహి అసౌ వీడు యుద్ధంలో ప్రవృత్తుడే యుద్ధంలో ప్రవేశించి యుద్ధం చేసుకున్నవాడే కానీ మధ్యలో ఏమైంది శోకమోహప్రతిబద్ధ తూష్ణీం ఆస్టే దుఃఖము వ్యామోహము మోహము వ్యామోహము భ్రాంతి ఒకదాన్ని చూసి మరొకటని పొరపాటు పడ్డాం దాన్ని భ్రాంతి దాన్ని వ్యామోహము అని అంటారు డెల్యూషన్ సో దానికి ఇంత దాకా తెలుగు పదం నాకు దొరకలేదండి ఈ వ్యామోహానికి ఇంగ్లీషు పదం చెప్పి సంతోషపడుతున్నా కానీ అర్థ తెలుగు పదం ఒకటి పట్టుకుంటే బాగుంటుందనిపిస్తే అలాగే దాంతో పుష్టి పడుతున్నాను ఎందుకంటే మోహము అంటే ముహు వైచిత్యే చిత్తము వికలమైపోవుట సో చిత్తానికి ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకపోవటం అది ఒక అర్థం తర్వాత వ్యామోహంలో ఇంకా ఏమిటంటే ఏది సత్యమో అది విథ్యని భ్రాంతిపడ్డాం విథ్యాన్ని సత్యంగా భ్రాంతిపడ్డాం ఇవన్నీ వ్యామోహం కిందకు సో ఆ మోహంలో ఉన్నాడు ధర్మం ఏదో అది అధర్మం అనుకోవడం ఇప్పుడు శత్రువు మీద బాంబు వేసి శత్రువుని సంహరించడం ధర్మమా అధర్మం అంటే చూడండి ఆ వాక్యం ఇంకతో చూడండి ఒక మనిషి మీద బాంబు వేసి వాడి ప్రాణం తీయడం ధర్మమా ధర్మమా అని అడిగితే అధర్మం అని చెప్తారు యుద్ధంలో శత్రు సైనికుణ్ణి బాంబు వేసి చంపడం ధర్మమా ధర్మం ధర్మం కాబట్టి చంపడం ధర్మం కాదు అధర్మం కాదు చంపడం ధర్మం అధర్మమా అనే ప్రశ్నకి సమాధానం ఉండదు అలా ఉండదు ధర్మాధర్మాలు ఒక క్రియ అప్సల్యూక్ట్గా ధర్మము కాదు అధర్మము కాదు చాలామంది ఈ సూక్ష్మమైన అంశాన్ని మిస్ అవుతారు మేము ధర్మశాస్త్రం చదువుకున్న వాళ్ళని చెప్పి వాళ్ళు కూడా ఈ సూక్ష్మాంశాన్ని మిస్ అవుతారు సో సంధ్యావందనం ధర్మమా అధర్మమా అని అడిగితే కరెక్ట్గా కరెక్ట్గా తత్వం తెలుసుకున్నవాడైతే ఏమి చెప్పడం సంధ్యావందనం ధర్మమా అధర్మం అంటే ఏమీ రిప్లై ఇవ్వడం కానీ ప్రాతకాలంలో సంధ్యా సమయంలో సంధ్యావందనం ధర్మమా అధర్మమా అంటే ధర్మం అని దానికి కాలం ఉంటుంది దేశం ఉంటుంది ఇప్పుడు రక్తము చిందించుట ధర్మమా అధర్మ సంజ్ఞావంతమైన ఎగ్జాంపుల్ సరికాదు ఇప్పుడు దిస్ ఇస్ ది రైట్ ఎగ్జాంపుల్ రక్తము చిందించుట ధర్మమా అధర్మమా చెప్పకూడదు మీరు డోంట్ ఆన్సర్ డోంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే పోయింది ఎగ్జాంపుల్ చెడిపోయింది డోంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ బికాజ్ ఒక క్రియ అబ్సల్యూట్ గా అధర్మో అని చెప్పడానికి వీలైంది రక్తము చిందించుట ధర్మమా అధర్మమా అనే ప్రశ్న తప్పు ఎందుకంటే సర్జన్ను రక్తం చెందిస్తాడు అది అధర్మం కాదు సర్జరీ చూస్తే చూస్తుంది మీకు నేను చూశాను ఒకసారి సర్జరీ అండి ప్లీ అండ్ క్లినిక్లో సర్జరీ చూశా వాళ్ళు ఆ స్టొమక్ని ఓపెన్ చేశాడు ఇలా శుభ్రంగా ఓపెన్ చేసి ఇటో పెద్ద క్లిప్పు ఇటో క్లిప్పు పెట్టి ఇలా ఓపెన్ ఫిక్స్ చేసి పట్టుకున్నారు అది ఫిక్స్ చేసేసారు టేబుల్ ఇలా ఓపెన్ ఉండు దాన్ని ఇప్పుడు ఇరిగేట్ చేయకున్నాడు మీ డైలా ఇరిగేషన్ డూ ఇరిగేషన్ ఇరిగేషన్ అంటే ఏంటి వీళ్ళు బకెట్ మగ్గు తీసుకొచ్చి ఆ నీళ్లు పోసారు స్టమక్లో మగ్గుతో రెండు మూడు మగ్గులు నీళ్లు పోసి శుభ్రంగా ఓ బ్రష్ ఇంత ఇంత బ్రష్ తీసుకుని శుభ్రంగా దాన్ని ఇలా చేసేసి ఇలా వీడు ఒకటి పని చేస్తుంటే ఇంకో నర్సు వాక్యూమ్ పెట్టేసింది ఇలా బట్ మగ్గు రెండు మొగ్గులు నీళ్లు పోసం శుభ్రంగా తుడిచేయడం వాక్యూమ్ క్లీనర్ వ్యాక్యూమ్ పెట్టేస్తే మొత్తం ఉంటా పోతుంది మళ్ళీ ఇంకో రెండు మొగ్గులు దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్ ఇరిగేషన్ ఆఫ్ దిస్ టమాట ఇది లాంగ్వేజ్ దే యూజ్ అండ్ దగ్జాక్ట్లీ వాటిదాడు ఐ వాజ్ స్టండ్ అండ్ అక్కడ మనిషి జనరల్ ఎనస్టిషియాలో అలా ఉన్నాడు ఈ దా ఎనింగ్ సో ఇరిగేషన్ అయిన తర్వాత దెన్ అది బుల్లెట్ ఊండదు ఎవడో గన్ ఊ ఉండదు సో దెన్ సర్జన్ హెల్ ఐడెంటిటీ పిచ్చారు ఎంత రక్తము ఏమి సమాచారం సో కాబట్టి రక్తం చెందించటం ధర్మం ఆ ధర్మం అనే ప్రశ్న సరికాదు సో ఒక మనిషి రోడ్డు మీద వెళ్తుంటే వాడిని కత్తితో పొడిచి రక్తం చెందించుట అధర్మము సో ఈ విధంగా ఒక దేశంలో ఒక కాలంలో ఒక క్రియ అయితే ధర్మం అవుతుందా లేకపోతే ఆ ధర్మం బట్టి ఉంటుంది అంతైతే ధర్మము దేశకాల అధీనంగా ఉంటుంది ఇప్పుడు సౌత్ ఇండియా వెళ్ళారనుకోండి దేవాలయంలోకి చొక్కాతో రానివ్వరు నార్త్ ఇండియా వెళ్ళారనుకోండి చొక్కా ఏంటండి ఆయన స్వెటరు కోటు టోపీ మఫ్లర్ ఇవన్నీ వేసుకుని లోపల కూర్చుని ఉంటాడు ఎవరు పూజారి అలా కూర్చుని ఉంటాడు కాబట్టి దేశ కాలాల్ని బట్టి ధర్మం ఉంటుంది కానీ అబ్సల్యూట్ గా బై ఇట్ సెల్ఫ్ ఏ గివెన్ యాక్ట్ ధర్మమో అధర్మమో అనే వ్యవస్థ లేదు కాబట్టి శత్రు సంహారము యుద్ధ రంగంలో ధర్మమే అది ధర్మయుద్ధం ధర్మమే పాకిస్తాన్ మనమే దండయాత్ర చేసినట్టు కాదు అది భారత్ దండయాత్ర నుంచి తనను తాను రక్షించుకోవడం లాంటిది అది ధర్మం అవుతుంది కాబట్టి సో శోకము కానీ అర్జునుడు ఏమనుకున్నాడు అధర్మం ఎందుకు అలా అనుకోవాలి ఒకటి వ్యామోహం అదే ధర్మాన్ని అధర్మం పేరే వ్యామోహం వీడి వ్యామోహం ఎందుకు వచ్చింది శోకము తోడు వీడు దుఃఖంలో ఉన్నాడు దుఃఖితుడు వాడు సరైన నిర్ణయాన్ని తీసుకోలేడు ఇప్పుడు కూడా దుఃఖము చేతనం పరాభూతుడై ఉంటాడే అంటే దుఃఖానికి లొంగిపోయి ఉంటాడే వ్యక్తి వారు ఏ నిర్ణయాన్ని సక్రమంగా తీసుకోలేరు అంచేతనే దుఃఖము వ్యక్తి దుఃఖం కలిగి స్తన్న ఉంటాడు చూసారా వాడి బదులుగా వాడి చుట్టూ ఉన్నవాళ్ళు నిర్ణయం తీసుకుంటారు వాడు నిర్ణయం తీసుకునే స్థితిలో ఉండడు అర్జునుడు మోర్ ఆర్లస్ లైక్ దాట్ కాబట్టి శోకమోహ ప్రతిబద్ధుడై యుద్ధం చేయడం మానేసి తూష్ణీమాస్తే అంటే మెన్నాకు అంటే నోరు విప్పి ధనసు పక్కన బాదేశాడు ఆ రథంలో కూర్చొని కోలబడి ఉన్నాడు మాట్లాడకుండా మాటామంతి లేకుండా ఉన్నాడు పూష్ణీమాస్తే అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేసేదంటే వీడు కర్తవ్యాన్ని వీడు నార్మల్గా నార్మల్లీ వాడి కర్తవ్యాన్ని వాడు చేసేస్తాడు కానీ శోకమోహముల యొక్క ప్రతిబంధం వల్ల వాడు కర్తవ్యాన్ని మానుకుంటున్నాడు శ్రీకృష్ణుడు ఏం చేసేదంటే ఆ శోకమోహములను నివారించుట అనే ప్రయత్నం చేశాడు తొలగించుట సో శోకమోహములనే ప్రతిబంధము అంటే ఆటంకము వీడు కర్తవ్య ప్రతిబంధము నార్మల్గా అయితే కర్తవ్యాన్ని చేసేస్తాడు కానీ శోకమోహములు వచ్చేట మూలంగా ఆ శోకమోహములే కర్తవ్యానికి ప్రతిబంధకములయ్యాయి శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే జ్ఞానాన్ని బోధించి ఆ ప్రతిబంధాన్ని తొలగించినాడు అంత మాత్రమే ఆయన చేశాడు కర్తవ్య ప్రతిబంధ అపనయన మాత్రం భగవతా తస్మాత్ యుద్ధ్యవేతి అనువాద మాత్రం న విధి అది విధి అంటే కొత్తగా చేయమని చెప్తే దాని విధి అంటారు కాబట్టి ఇక్కడ యుద్ధస్వ యుద్ధమును చేయుము అన్నది విధి కాదు ఇది నేను యుద్ధం చేయాలనుకుని వాడు వచ్చాడు అక్కడికి కాబట్టి అనువాద అంటే అనువాదం అంటే ఏమిటి అయినా నువ్వు ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం ఎట్టిది యుద్ధం చెయ్యాలని నీ కర్తవ్యమేమి యుద్ధము చెయ్యాలని అంటే అంతకుముందు ఏదైతే నిశ్చితమైనదో ఆ నిశ్చితమైన మళ్ళీ ఇంకోసారి ప్రకటిస్తే దాన్ని అనువాదము ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటండి ఆల్రెడీ ఇట్ ఈస్ సెట్ యు సే ఇట్ అగేన్ అలాగే ఆల్రెడీ ఇట్ ఈస్ డిసైడెడ్ ఆ డెసిషన్నని నువ్వు మధ్యలో భ్రాంతి చేతను పక్కన పెట్టావు ఆ భ్రాంతి తొలగిస్తే ఏమిటవుతుంది మళ్ళీ ఆ డెసిషన్ వచ్చేసి ఇప్పుడు పొలానికి వెళ్తున్నాడు రైతు వెళ్తుంటే తాడు చూసి పాము అనుకుని భయపడి వెనక్కు వచ్చేస్తుంటే ఏటో ఏ కరపొట్టుకుని పొలం బయలుదేరి వెనక్కి వచ్చేస్తున్నాడంటే మీద పాముందండి అంటే పాము నువ్వు అలా నేను ఇప్పుడే అలా బ్యాటరీ లైట్ వేసి చూశాను అది పాము కాదు అది సైకిల్ టైరు ఈ టైర్లు ఆ టైర్ చూసి ఆ టైర్ ముక్కది అది నేను అలాగే భ్రమపడ్డా నువ్వు అలాగే భ్రమపడ్డావు పెరివాడ అనంటే ఓ అలాగా ఏది మళ్ళీ అవి బ్యాటరీ లైటు అని వెనక్కి తిరిగి చూస్తే పాము కాస్తాడు ఓస్ అని అతను పొలానికి వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పుడు ఆ తాడు కాదు అవి పావు కాదు తాడు నువ్వు పొలానికి వెళ్ళు అని చెప్తే పొలానికి వెళ్ళన్నది విధి కాదు అంతకుముందు అతను తీసుకున్న నిర్ణయాన్ని ఈయను మళ్ళీ రీస్టేటెడ్ అంతే ఇట్ ఇస్ నాట్ విధి కొత్తగా వెళమని పురమాయిస్తున్నట్టేం కాదు అది అతను వెళదోల్చుకున్నదే అది పరిస్థితి తర్వాత శ్లోకం ఎనం వేత్తి హైనం మన్యతే హతం ఉభౌత నీజానీ ఈ శ్లోకము దీని తరువాత శ్లోకము ఈ రెండు శ్లోకాలకి కలిపి మూలోపనిషత్తు అని పేరు మూల ఉపనిషత్తు అంటే కఠోపనిషత్తులో వెర్సెస్ ని యాజ్ ఇట్ ఈజ్ గా శ్రీకృష్ణుడు కోట్ చేస్తున్నాడు సో ఉపనిషత్తుకి మూల గ్రంథము అని పేరు సో తత్వము యొక్క ఒరిజినల్ టెక్స్ట్ ఉపనిషత్తు గీత ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఆత్మస్వరూపాన్ని తిరిగి చెప్పడమే శ్రీకృష్ణుడు చేసిన పని కాబట్టి మూలంలో ఉండే మంత్రాలని పూర్తి చేసుకున్నాడు కనుక మూలోపనిషత్ అని పేరు ఈ రెండు కఠోపనిషత్తులో ఉన్నాయి ఎక్కడైనా మీకు ఒక ఒక పదం కానీ రెండు పదాలు కానీ తేడా ఉన్నా ఏం పర్వాలేదు పాఠభేదని చేత అలా ఉండొచ్చు బట్ కఠోపనిషత్ మంత్రాలే తర్వాత ఈ శ్లోకం ఇది పాఠం చెప్పడము కష్టమే తెలుసుకోవడము కష్టమే అంటే అర్థం పదాలు చాలా కఠినంగా ఉంటాయని ఏం కాదు పదాలు చాలా సింపుల్గా ఉంటాయి ఇట్ ఈజ్ ఏ వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ ప్రొఫౌండ్ అంచేతనే అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది తర్వాత అదొక రీజన్ ఇప్పుడు కూడా చాలా సింపుల్గా ప్రొఫామ్గా ఉంటే అర్థం చేసుకోవడం కష్టం సో కానీ ఏదో ఎలా వరేట్గా ఉందంటే దాంట్లో కష్టమే ఉండదు పెద్ద విషయం కూడా ఉండదు సింపుల్గా ప్రఫాండుగా గంభీరంగా సరళంగా ఉంది అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ మన నిత్య జీవితంలో ఏ ధారణలను కలిగి ఉంటామో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి మనకి వీటిని కలెక్టివ్ థింకింగ్ ప్యాటర్న్స్ అని అవి మీ ఇండివిజువల్ అభిప్రాయాలు కావాలండి అది సమాజం కూడా ఆ అభిప్రాయాన్ని ఏకరూపంగా కలిగి ఉంటుంది మీకు వ్యక్తిగతమైన అభిప్రాయం ఉంటే అది తప్పు అని చెప్పడం తేలిక నువ్వు అలా అనుకున్నావా అది తప్పది చెప్పడం తేలిక ఎందుకంటే వీడు అనుకున్నది తప్పు అయినప్పుడు చుట్టూ పది మంది సరైన అభిప్రాయం గలవాళ్ళు పది మంది మీకు కనపడుతూ ఉంటారు చూడు కావలిస్తే ఆయన్ని అడిగి చూడు ఆయన్ని అడిగి చూడు అని ఒక దృష్టాంతం చూపించి వీడు తప్పుడు అభిప్రాయాన్ని సరిగ్ద్దచ్చు కానీ చుట్టుపక్కల ప్రతివాడు అదే తప్పు అభిప్రాయంలో ఉంటే ఎలాగ దాన్ని పాఠం చెప్పడం మొత్తం సమాజం అంతా కూడా ఒకే భ్రాంత ధోరణిలో ఉందనుకోండి అప్పుడు ఆ పాఠం చెప్తే ఆ పాఠం చెప్పిన వాడిని ఏం చేస్తారు పిచ్చిన చెప్పేసి అంట మీకు దృష్టాంతా నేను చెప్తా చూడండి భూమి బొల్లపరుపుగా ఉన్నాను అని అనుకునేవారు వెస్ట్రన్ యూరప్ కూడా వెస్ట్రన్ వరల్డ్ వెస్ట్రన్ హెమీస్పియర్ భూమి బొల్లపరుపు బైబిల్ కూడా అలాగే చెప్పింది అని వాళ్ళు అనుకునేవారు మరి బైబిల్ ఎలా చెప్పిందో నాకు తెలియదు ఒకసారి చెప్పుంటే చెప్పున్నేము లేదు కోప్ బ్యాటికంలో కూర్చుని ఆనాటి కోప్ ఆయన పేరేదో ఉంది కార్బిన్ అనేదో పేరు ఉంది ఆ పోప్పు ఆయన భూమి బల్లబురుపుగా ఉందని ఆయన అనుకునేవాడు గెలీలు అనేవాడు ఒకడు వచ్చాడు వచ్చి ఏవో కొంత మ్యాథమెటిక్స్ కొంత సైన్స్ అది స్టడీ చేసి ఓ టెలిస్కోప్ ఒకటి పెట్టి ఆకాశం చూసి భూమి గుండ్రంగా ఉంది అని చెప్పాడు కొలంబస్ గెలీలు ముందు వాడు కొలంబస్ ఈ విహార దీన్ని నౌకాయానం చేస్తాడు ఎక్స్ప్లోరేషన్ సుసాహసత్ర ఆ సాహసయాత్రకి వెళ్ళినప్పుడు కొలంబస్కి స్ట్రైట్ లైన్లో ఉందనుకునే అనుకునే పడతాం అది గుండ్రంగా ఉందని అనుకునే పడతాడు అలా వెళ్ళి మళ్ళీ అలాగే రావాలనుకున్నాడు మనం ఎక్కడ బయలుదేరామో అలాగే వెళ్తూ ఉంటే ఈవెన్స్ మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తాం అదర్ సైడ్ ఆఫ్ ది ఐలాండ్ ఒక ఐలండ్లో బయలుదేరాడు అలా ప్రయాణం కనుక చేస్తే మళ్ళీ అదర్ సైడ్కి వస్తామని తెలియదు అతనికి హీ వాజ్ థింకింగ్ దీ ట్రావెల్స్ స్ట్రైట్ లైన్ దిల్ లియో కేమ్ లేటర్ టు కొలంబస్ అండ్ హీ టోల్డ్ భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పాడు చెప్తే అప్పుడు ఏం చేశారో తెలుసునండి పోపుకి ఎవరోలో చెప్పాను కాబట్టి భూమి గుండ్రంగా ఉందని చెప్తున్నాడు అతను చెప్పాడు చెప్తే పోపు ఒక పక్వా కాదు ఒక ఒక అధికార పత్రాన్ని ఒకదాన్ని జారీ చేశాడు కాబట్టి నువ్వు భూమి గుండ్రంగా ఉందని చెప్పేటువంటి ఆ పాఠం మానేస్తావా లేకపోతే నీకు శిక్ష లేముంటావా అంటే ఇతను పాఠం మానేసాడు మానేసినా ఇతను రాసిన వ్యాసం పది మందికి చేరుతుంది సో చేరితే అప్పుడు పోపు ఇతన్ని ప్రత్యేకంగా అరెస్ట్ చేయించి పిలిచి నీవు పబ్లిక్గా నేను చేసింది పొరపాటు నన్ను క్షమించవలసింది అని పబ్లిక్గా నువ్వు చెప్పినప్పుడే నీకు శిక్ష లేకుండా లేకపోతే నీకు శిక్ష పడుతుంది అని అంటే ఇప్పుడు అతను పబ్లిక్గా చెప్తాను అతనికి ఒక కూతురు ఉంటుంది పబ్లిక్గా రీకాంటింగ్ అంటారు పబ్లిక్గా చెప్పి భూమి గుండ్రంగా నేను చెప్పాను నాకు పొరపాటు నన్ను క్షమించండి భూమి పళ్ళ ఉంటుంది పోపు గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పి పాపం ఇంటికి వచ్చి కూతురు ముందు నిలబడి కళ్ళబండి ఇల్లు నేను నా అంతరంగానికి విరుద్ధంగా మాట్లాడతాను సో కలెక్టివ్ థింకింగ్ ప్యాటర్న్స్ కానీ సమాజం కూడా ఒక్క రకంగా ఆలోచిస్తుంది ఆ సమాజంలో పూజను అలీ చేసుకుని ఆలోచన ఎవడో లెక్క విద్వాంసులు పండితులు అనుకున్న వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు కేవలం లౌకిక పాండిత్యం గల ఆలోచనను కూడా మీరు ఎప్పుడైనా కాదనక్షన్ మతాధికారులు మతాధిపతులు ధర్మాధికారులు కూడా అలాగే ఆలోచిస్తారు అప్పుడు ఆ భావనని తోసిపుచ్చి సరైన సత్యాన్ని చెప్పటం చాలా కఠినమైన విషయం సో ఇంకైతే భగవద్గీత పాఠం అంటే మీరు అలాగే ఇక్కడ అలాంటిది ఒకటి చెప్తున్నారు ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చెంప మీద కొట్టాడు అనుకోండి పుడితే వీడు కొట్టలేదు వాడు తినలేదు అని అన్నారు అనుకోండి ఎలా ఉంటుంది అదో అదే సంగతి వీడు కొట్టను లేదు వాడు దెబ్బ తినను లేదు దెబ్బ తినడము భోక్తృత్వం దెబ్బ కొట్టడము కర్తృత్వం వీడు కొట్ట వాడు చేయ వాడి పన్ను రాదు కింద పడిపోయింది వాడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి సరే వీడు కొట్టలేదు వాడు దెబ్బ తినలేదు అని అలాగే ఎవరైనా పాఠం చెప్పారనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఆ పాఠం చెప్పిదాం అతన్ని ఎర్రగడ్డ పంపిస్తాను ఏదో ఈ పాఠం అలాంటి పాఠం సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్పబోతున్నాడంటే ఎవరిని ఉద్దేశించి వీడు కొట్టిన అక్కడ హంత హనన హనన ఈ క్రియ కూడా ఏదో నేను లెంప లెంపగా కొట్టడం అనే ఒక చిన్న క్రియ చెప్పాను ఇక్కడ క్రియ హననము హననము అంటే రెండు అర్థాలు చాలా పెద్ద గాయం తగిలి ఇట్లా కొడితే హననం అంటారు లెంపరే కొడితే హననం అనరు తాడనం అంటారు హననం అని అనరు సో స్లాబ్ తినడానికి కిల్కి తేడా లేదండి టూ స్లాబ్కి నువ్వు టూ కిల్కి ఎంత డిఫరెన్స్ ఉందో తాడనానికి హననానికే ఎంత తేడా హననము అంటే వాడిని వెంటనే హాస్పిటలైజ్ చేసి ఎంత దెబ్బ కొడితే హననము ఉంట లేదా టు కిల్ అది హననము హనన హననము అంటే ఇప్పుడు అది క్రియ అంటే అర్థం ఏంటనమాట ఒకడు ఇంకొకడిని షూట్ చేసి బాలకృష్ణ తుపాటి పెట్టి కాల్ చేశాడు బాలకృష్ణ కాల్చలేదు చౌదరి దెబ్బ తేనలేదు అది సంగతి న్యాయం హంతి నహన్యత వీడు చంపను వీడు దెబ్బ తేననో లేదు నాయము హంతి ఈ మాట చెప్పండి రోడ్డు మీదకి వెళ్ళి చెప్తే మామూలు వాడు చెప్తే పిచ్చోడు కొంచెం ప్రసిద్ధమైనటువంటి వాడు చెప్తే అరెస్ట్ చేస్తాడు ప్రసిద్ధికి చెందిన వాడు ఇలాంటి మాటలు చెప్తే అరెస్ట్ చేయదు మరి ఆయం అంతే నహన్యతే వీడు కొట్ట వీడు కాల్సనూ లేదు వాడు కాల్చబడనూ లేదు అది వాక్యం ఈ వాక్యాన్ని నేను మీ పాఠం చెప్పాలి మీరు పాఠం వినాలి మన ప్రారంభం అలా ఉంది సో లెటర్ హ్యాండిల్ దిస్ ప్రారంధ ముందు భాష్యకాల అవతారికి చూద్దాం శోక మోహాది సంసారకారణ నివృత్ర్థం గీతాశాస్త్రం నవర్తకమితి ఏత్యార్థస్ సాక్షిభూతేచౌ ఆని నాయ భగవాన్ మంచి అవతారి శంకరుడి వాక్య రచన చాలా ప్రసన్నంగా గంభీరంగా ఉంటుంది చూడండి గీతాశాస్త్రము ఇది ఇది గీతాశాస్త్రం అంటారు గీత అని శాస్త్రము శాస్త్ర శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి శాసనాత్ శాస్త్రం శాస్త్రీతి శాస్త్రం శాసిస్తుల్ని అంటే యూ డూ దిస్ యు మే నాట్ డూ దిస్ యు షుడ్ నాట్ డూ దిస్ సో డూస్ అండ్ డోంట్స్ అంటారు విధి నిషేధములు సో ధర్మశాస్త్ర గ్రంథాలు అలా ఉంటాయి ఇలా చేయాలి ఇలా చేయకూడదు అలా ఉంటాయి సస్యం వ్రతం నేక్షేత్రోద్యంతమాదిత్యం అని ఇలా ఉంటుంది వాడి వ్రతము ఏమిటంటే వాడిలా చేయాలి వాడి వ్రతం అంటే రూల్స్ పడేమో అది నేలమే పడుక్కోవాలి అధశ గీత నెల మీద పడుకోవాలి తర్వాత రాత్రి నక్షత్రం చూస్తే కానీ భోజనం చేయకూడదు ఇలాగ చేయాల్సినవి చేయకూడదునవి హేట బాబు నక్షత్రం నేను చూడటం ఏంటి నేను భోజనం చేయడం నేను ఆట నేను భోజనం చేయొచ్చా చేయకూడదను నక్షత్రం చూసి భోజనం చేయాలి నక్షత్రానికి నా భోజనానికి సంబంధం నక్షత్రం అది అక్కడి ఆ కాంతి ఇక్కడికి రావటానికి కనీసం పదివేల పడుతుంది కనీసం బాగా దగ్గరగా ఉన్న నక్షత్రం నుంచి మీకు కాంతి రావాలంటే పది వేల ఏళ్ళు పడుతుంది ఓ నక్షత్రం ఉంది అది మనకు అన్నిటికంటే దగ్గరగా ఉండే నక్షత్రం సూర్యుడు మినహాయించి సూర్యుడు బాగా దగ్గరనుకో సూర్యుడు కూడా నక్షత్రమే సూర్యుడిని మినహాయిస్తే ఇంక నియరెస్ట్ స్టార్ అది ఆరు సంవత్సరాలు పడుతుంది మనకి ఆ కాంతి ఇక్కడికి రాటానికి దానికి ప్రాక్సీమా సెంటవీ అని పేరు ఆ నక్షత్రానికి అంత దగ్గరగా ఉందన్నమాట దగ్గరగా ఉన్న నక్షత్రం ఆరు వేల ఏళ్ళు అంటే మీరు ఇప్పుడు నక్షత్రాన్ని చూస్తున్నారంటే ఆరు వేల సంవత్సరాల క్రితం అది ఎలా ఉందో అది ఇప్పుడు చూస్తున్నారనమాట మరి ఇప్పుడు ఎలా ఉందో చూడాలంటే మీరు ఆరు వేల ఆగితే ఇప్పుడు ఎలా ఉందో చూడాల్సింది అది దగ్గరగా ఉన్న నక్షత్రం ఇంకా మిగతా నక్షత్రాల గురించి చెప్పేది ఏముంది ఈ నక్షత్రం అంత దూరంగా ఉంది అది మీరు దొడ్డేటి మోల్డింగ్ ఏమన్నా సంబంధం ఉందీ అని మీరు ప్రశ్న అడిగితే అలా అది తప్ప అలా ప్రశ్న అయిపోవడం ఎందుకంటే నక్షత్రం చూసి పోండి చేయాలంటే విధి డూస్ అండ్ డోంట్స్ ఇది ధర్మశాస్త్రం శాస్త్రీతి శాస్త్రం గీత అట్టిది కాదు అని చెప్తున్నారు నవర్తకం ఎందుకంటే తస్మాత్ విధ్యస్వామి వచ్చింది కదా కాబట్టి ఇక్కడే ఈ పాయింట్ సెటిల్ చేసేయాలి కాబట్టి గీత ధర్మశాస్త్ర గ్రంథము కాదు న ప్రవర్తకం మీరు ఇలా చేయండి మీరు ఇలా చేయొద్దు అనే మాటలు గీత చెప్పదు మరి శాస్త్రం అని ఎందుకన్నారు అంటే ఇది శాస్త్రీయుడి శాస్త్రం కాదు ఇది శంసతీ ఇది శాస్త్రం శంసతి అంటే మీకు యథార్థ స్థితిని వివరించి చెప్తుంది శంసతి అంటే చెప్పడం ఇది పరిస్థితి ఈ దీంట్లో ఉండే సత్యము ఇలా ఉన్నది అని చెప్తారు శాస్త్రం ఇప్పుడు రైల్వే టైం టేబుల్ మీరు కొనుక్కొచ్చారనుకోండి కొనుక్కొస్తే అది మీరు ప్రయాణం చేయమని చెప్పదు ఈ ప్రయాణం ఇలా చేయ ప్రయాణం అలా చేయమని చెప్పదు మీరు ప్రయాణం చేయదలుచుకుంటే ముటుకు ఎలా చేస్తే బాగుంటుందో చెప్తుంది ఇప్పుడు విశాఖపట్నం మీరు వెళ్ళదలుచుకుంటే మీరు డే టైం జర్నీ చేయాలనుకుంటున్నారా నైట్ టైం చేయాలనుకుంటున్నారా నైట్ టైం అయితే బోదా వేస్ట్ డే టైం అయితే ఈస్ట్ కోసం అని ఇలా చెప్తున్నారు అంతేగాని మీరు విశాఖపట్నం వెళ్ళండి అని చెప్పదు అది కాబట్టి అది కూడా శాస్త్రమే ఎటువంటి శాస్త్రం శంసతీతి శాస్త్రం అలా కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ గెజెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ లా వచ్చిందనుకోండి అది శంసతీతి శాస్త్రం కాదు అదే శాస్త్రీతి శాస్త్రం మీరు కనుక ఇంత ఆదాయం ఉంటే మీరు వెళ్ళి ట్యాక్స్ కట్టేసేయండి ఆ ట్యాక్స్ కట్టే ముందు కట్టేయండి ట్యాక్స్ రిటర్న్ తర్వాత ఫైల్ చేయొచ్చు లోకల్ ఎస్బీఐలో కట్టేయొచ్చు ఎస్బీఐకి డబ్బు పట్టుకుని వెళ్తే నేను ట్యాక్స్ కట్టాలంటే వాళ్ళు నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ పెద్ద చాలా కట్టొచ్చు యూఆర్ సేఫ్ కాబట్టి అది శాశ్వీతి శాస్త్రం కాబట్టి గీత ఏ కేటగిరీలో పడుతుంది తస్మాత్ యుద్ధస్వ అనే వాక్యాన్ని చూస్తే కాబట్టి యుద్ధమును చేయుము అనే వాక్యాన్ని చూస్తే ఇది శాశ్వీతి శాస్త్రం అనే భ్రాంతి కలిగే అవకాశం ఉన్నది కొంతమంది అలాగే వ్యాఖ్యానం చేసిన వాళ్ళు లేకపోలేదు కానీ శంకరులు అంటున్నారు ఇది అట్టి శాస్త్రము కాదు ఇది ధర్మశాస్త్ర గ్రంథం వంటిది కాదు ఇది సంసతీతి శాస్త్రం మరైతే ఇది ఏం చేస్తున్నాయా అంటే మీ యొక్క భ్రాంతులను పోగొట్టుతుంది నివృత్ర్థం గీతాశాస్త్రం అంటే మొత్తం శాస్త్రం కూడా నా ప్రవర్తకం నివర్తకమే కానీ ప్రవర్తకం కాదు ఏమి స్టేట్ ఏమి ప్రపోజిషన్లో చూడండి అథిసిస్ని మీరు గమనించండి శాస్త్రము మా నాయనగారు అంటూ ఉండేవారు శాస్త్రము చేయపట్టుకుని ఏ పని చేయించదు అని అనేవారు అంటే ప్రవర్తకం కాదు నివర్తకం నువ్వేదైనా నీ నువ్వు అనుకున్న భ్రాంత ధారణలను తొలగిస్తుంది ఆ తర్వాత ఇంకా ఆ పని చేయటం మానేయాలా చేయాలా అన్నది నీ ఇష్టం మానేస్తారు భ్రాంతి తొలగిపోతే ఇంకే భ్రాంతితో చేద్దామనుకున్నది భ్రాంతి తొలగిపోతే ఏం చేస్తాడు చేయడం మానేస్తాడు భ్రాంతి చేత చేయకూడదు అనుకున్నాడు భ్రాంతి తొలగిపోతే ముందుకు వెళ్ళి చేసేస్తారు కాబట్టి శాస్త్రము గీతాశాస్త్రము నివర్తకమే గాని ప్రవర్తకము కాదు ఏమిటి నివారణ చేస్తుంది శోక మోహాది సంసార కారణ నివృత్ర్థం శోకము మోహము మొదలైనటువంటి సంసార హేతువులేదు కలవో వాటిని నివర్త నివృత్తి చేస్తుంది తొలగిస్తుంది కాబట్టి శోకము ఉన్నట్లయితే శోకం ఉన్న మనిషి ఏం చేస్తాడు కర్మని చేయడు ఇంకేదో పొరపాటు పని చేసుకూర్చుంది కదా గీత ఏం చేస్తుందంటే శోక నివృత్తి చేస్తుంది అలాగే వ్యామోహ నివృత్తి చేస్తుంది వీటికి భ్రాంత ధారణలను అంటే రాంగ్ కంక్లూషన్స్ డెల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నివృత్తి చేస్తుంది చేస్తే అంటే క్లియర్ విషన్ ఇస్తుందండి గీత మిమ్మల్ని ఇదిగో ఈ దారిలో వెళ్ళండి అని దారి చూపించదు కానీ మీ చేతిలో ఒక దీపాన్ని పెడుతుంది ఇప్పుడు దారి చూసుకుని దారిని సెటిల్ చేసుకుని ముందుకు సాగి పని మీది చేతికి దీపాన్ని మాత్రం ఇస్తుంది ది లైట్ ఆఫ్ వెజ్డమ్ చేతికి ఇస్తుంది అంతేగాని ఇట్ విల్ నాట్ ఇట్ విల్ నాట్ పుష్ యూ ఇన్ టు ఎ పాత్ గీత చేసేది అంతే ఇదిగో నీ గురించి నీ యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పు అని అలాగే చెప్తుంది చూద్దాము కాబట్టి శాస్త్రం నివర్తకమేవ న ప్రవర్తకం ఏమిటి నివారణ చేస్తుంది ఏమిటి ప్రవర్తకం కాదంటే అర్థం ఏమిటి యుద్ధం చేయి ఇది చేయి అది చేయి యజ్ఞం చేయి మరోటి చేయ అనేవి చెప్పదు నివర్తకం అంటే చూడు శోకము మోహము ఇంకా ఇలాంటివి కామ్యకర్మలు చేస్తూ ఉంటాడు ఆ కామన అది తప్పది అది అనవసరం అని ఈ విధంగా మనకు ఉండేటువంటి రాంగ్ యాటిట్యూడ్స్ని కరెక్ట్ చేసే ప్రయత్నం మటుకు చేస్తుంది ఈ విషయాన్ని ఏతస్య అర్థస్య సాక్షిభూతం ఇప్పుడు కూడా శ్రీకృష్ణుడు కూడా హీస్ కోటింగ్ ఫ్రమ్ దీమ్ ఉపనిషత్ శ్రీకృష్ణుడు ఆయన నేను ఒక కొత్త కల్పుని లేకపోతే ఒక కొత్త సెక్ట్ని నేను స్టార్ట్ చేశాను ఈ మతానికి నేనే ఆరంభకు నేను నాతోటి ఈ మతం ఆరంభమైంది అని ఆయన అలా చెప్పడం ఎప్పుడు కూడా మీరు ఒక మాట చెప్తున్నానండి మనిషి ఏమనుకుంటాడంటే ఇదంతా నేనే పెడుతున్నాను నేనే చేస్తున్నాను దీనికి ఆరంభకుణ్ణి దీన్ని క్రియేట్ చేసిన వాడిని నేనే అని చెప్పాడంటే అది స్ట్రెంగ్త్ అనుకుంటాడు అది స్ట్రెంగ్త్ లాగా అనిపిస్తుంది కానీ అది స్ట్రెంగ్త్ కాదు అది వీక్నెస్ స్ట్రెంగ్త్ ఏమిటో తెలుస్తున్నాండి ఒకటి ఆరంభం చేసి ఈశ్వరానుగ్రహం చేత ఆరంభమైనది ఆ సమష్టి సమష్టి ప్రకృతి ప్రవాహంలో ఈ కర్మ అని చెప్పేసి తాను రంగం నుంచి నిష్క్రమిస్తే దట్ ఈజ్ వెక్టర్ అదే విజయం అదే విజయము అదే సత్యము కానీ ఇదంతా చేసిన వాడిని నేనే అని ఎవడైతే అంటాడో వాడు ఆ హృదయ దౌర్బల్యానికి లొంగిపోయాడు అని అంటాడు శ్రీకృష్ణుడు అలా చెప్పలేడు ఎప్పుడూ అలా చెప్పలేదు శంకరాచార్యులు ఈ ధర్మాన్ని నేను అద్వైతమత స్థాపనాచార్య అని ఉంటారు తరువాతి వాళ్ళు అన్న మాటలు ఆయన అద్వైత మతం అద్వైతం మతం కాదు దాన్ని శంకరులు స్థాపించలేదు ఇంకే వీళ్ళ ప్రేమతోటి తెలిసి ప్రేమతోటి వీళ్ళు ఇప్పుడు శంకరాచార్యులు అంటే ఓ విగ్రహం ఒకటి తయారు చేసి ఆ విగ్రహం ఓ దేవాలయంలో ఫిక్స్ చేసి దానికి అభిషేకం చేస్తూ ఒక చేస్తారు ఏళ్ళు అయిపోతూ ఉంటే అలాగే ఉంటుంది ఇంకంటే దే దట్ ఓన్లీ దే డూ దే డోంట్ డూ ఎనిథింగ్ అదర్ దాన్ దట్ శంకరుని యొక్క భాష్యంలో ఒక్క వాక్యం చదవరు ప్రకరణ గ్రంథంలో ఒక్క వాక్యం చదవరు కాబట్టి శంకరుణ్ణి మనం రోజు అభిషేకం చేస్తున్నాం పూజ చేస్తున్నాం దండం పెడుతున్నాం శంకర మఠం అని పేరు పెట్టాం ఏమిటి ఆ శంకరుడు ఎవరు ఆయన ఏం మనకి బోధించాడు అని ఎవడో అడగరు ఎవడో చెప్పరు అది దది కాదు సిల్లి అది దానివల్ల ఒరిగి ఏమీ లేదు కాబట్టి శంకరుడు అద్వైతమత స్థాపనాచార్య అంటే కూడా ఇలాగే ఆయన అద్వైతమత స్థాపనాచార్యుడు కాదు ఆయన ఏదీ స్థాపించలేదు అద్వైతమతా మతం కాదు ఇది అద్వైతం అది సత్యం సత్యాన్ని ఎవడు స్థాపిస్తారండి సత్యము అనంతతాను స్థాపితమై ఉంటుంది దాన్ని ఎవళ్ళు స్థాపించరు సో సత్యము అది అనంతంగా ఉంటుంది అనాదిగా ఉంటుంది దాన్నే సత్యం అంటారు కాబట్టి ఆ సత్యాన్ని దర్శిస్తారు దర్శించిన సత్యాన్ని బోధిస్తారు సందర్భం ఉంటే బోధిస్తారంటే పని కట్టుకుని బోధించరు సందర్భం ఉంటే బోధిస్తారు లేకపోతే బోధిస్తారు ఒకప్పుడు అలా ఉండేవారు ఈ కాలంలో సాధువులు ఏం చేస్తున్నారంటే సాధు సంతులేదు నగరానికి రావటం ఇదిగో మేము హిమాలయాల నుంచి వచ్చాము హిమాలయాల నుంచి వచ్చామని చెప్తే అది ఒక శోహ మేము మామూలుగా హైదరాబాద్ నుంచి వచ్చామోనో లేకపోతే మద్రాసు నుంచి వచ్చామో అని చెప్పారనుకోండి దాంట్లో ఏమీ అట్రాక్షన్ కాదు హిమాలయాల నుంచి వచ్చామో అని చెప్తే అనుభవం ఓ హిమాలయంహే అని కొంత జనానికి ఆకర్షణ మేమేమో ఫలానా బోధన మీకు చేస్తాము అని పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు చేసి అప్పుడు శిష్యులు చేరిన తర్వాత వారికి ఏం చేశారో చేస్తున్నారు పూర్వం అలా ఉండేది కాదు పూర్వం శిష్యులు వెతుక్కుంటూ పోయేవారు ఎక్కడ మహాత్ములు ఉంటే అక్కడికి వెతుక్కుంటూ పోయేవారు భగవాన్ రమణ మహర్షి తిరువణామలైనా ఉన్నారు తిరువన్నా అంటే ఇప్పుడంటే ఇంత వ్యవస్థ ఉంది కానీ అప్పుడే ఉంది ఇప్పటికీ కష్టమే తిరువన్నామల